Thank mm -hmm. you. చేస్తామం ప్రార్థన చేస్తాం పరిశుద్రవ దేవా మీకు వాదనాలను అయినా మహోరథుడ మహిమ స్వరూపి మీకెస్త స్తోత్రాలు తండ్రి అపడ్ హామీ సాకు యాకోముల మీకు వాదనాలు తండ్రి ప్రభు ఈ యొక్క గడిష్ట కాలం సురక్షితంగా కాపాడి ప్రభావ మీ యొక్క మందిరంలో మిమ్మల్ని స్థుతించి గెలపరచలాగిన మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని వెళ్ళి మీకెంతో వదనాలను అయినా మీ యొక్క వాక్యాన్ని ఇవ్వడానికి వచ్చినాను మాతో మాట్లాడండి మమ్మల్ని తృప్తిపరచండి నేను మీ యొక్క వాక్యంలో జీవం ఉంది ప్రభావ మీ యొక్క వాక్యం వినాల ప్రవ్వ మీలో మేము జీవించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తుంది ప్రవ్వా అనుకొని విధానంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది నాయన మీ యొక్క బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్థితించడం ఇది అనుకొని విధానం కాదు ప్రవ్వా మీ యొక్క ప్రాణాళిక చొప్పున నెరవేరేదని నేను విశ్వసిస్తున్నాను నైనా ఈ యొక్క సాయంత్రం తనం మీ యొక్క వాక్యాన్ని నేను నడుస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచే వాక్యంలో నేను సత్యాన్ని యొక్క ఆత్మీయ నేత్రములను నిమని ప్రార్థిస్తున్నాం రవ్వా మేము ఏ రీతిగా జీవించాలా మీ కొరకు ఏ రీతిగా సాక్షి నిలబడాలా ఇక యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం మీరు అక్కడ ఎంతో సమీపం కాబట్టి మేము ఏ రీతిగా జీవించాలనో మాకు ఒక మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం మీరే మార్గం మీరే సత్యం మీరే జీవం కాబట్టినైనా అటువంటి జీవంలోనికి మేము ప్రవేశించాలంటే ఎటువంటి మార్గాన్ని మేము ఎదుర్కోవాలని మాకు అది బయలుపరచమని ప్రార్థిస్తాము సాయంత్రాల సమయమైన సమయం కొద్దిగానే ఉంది కాబట్టినైనా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాలను పరిశీలించి మీ కొరకు జీవించలాగినా మీ కొరకు సాక్షి నిలబడిలాగన మమ్మల్ని అందరినీ చిన్న పరచుకోమని ఏసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కలలియ ఏసు క్రీస్తునామందరికీ వడనములు రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం రావాలనుకుంటాం కుదరలీ సిటీ హైదరాబాదు ప్రాంతంలో మా సేవా పరిచర్య నాతో పాటు ఇద్దరు సహోదరులున్నారు డాక్టర్ సంపత్ కుమార్ ఒకసారి వదనాలు చెప్పాను తర్వాత డాక్టర్ చక్రవర్తి గుంటూరు పరస్తులు ఆ ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉంటారు డాక్టర్ సంపత్ హైదరాబాద్లో వైఎంసిఏ అన్న క్రైస్తవ సంస్థలో సెక్రటరీగా పనిచేస్తూ దేవుని సేవలు నిమిత్తమైన అనేక ప్రాంతాలు నాతో పాటు కలిసి తిరగడం జరుగుతూ ఉంది నా పేరు చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి ఉదయం రావడం జరిగింది ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల ట్రైబ్స్ మధ్యలో సేవ చేయడం జరిగింది రేపు దినం మీ ప్రాంతాల్లో మేము ఉంటున్నాం రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ చివరి నిమిషాలు మీ తను ఒక హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట నేను సమయం గడబోతున్నాను కాబట్టి నా హృదయంలో ఏముందు దేవుడు నాకు ఎటువంటి విషయాన్ని మీ తను పంచుకోవాలనేసి నన్ను అది జాగ్రత్తగా మీరు పరిశీలించుకోండి రాసుకోండి ఇంటికి పోయి ధ్యానించండి ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఇక్కడ ఎవరు నిలబడ్డా వారి ద్వారా మాట్లాడిపించే దేవుడు కాబట్టి జాగ్రత్తగా అవి విందం మన జీవితాలన్నీ ఆయన కొరకు తిరిగి సమర్పించుకున్నాను కొన్ని విషయాలు నేను ఏదైతే నేను మీకు జ్ఞాపకం ఉన్న కాడికి లేక నాకైతే జ్ఞాపకం రెండు రెండు సంవత్సరాల ఈ ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటిస్తేప్పుడు మీరు ఏ రీతిగా ఆయన కొరకు సాక్షులుగా జీవించాలా అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం తీసినాను నాకు జ్ఞాపకం నేను చెప్పిన వాడిని కాబట్టి నాకు యోహ మన యాక రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏమనంటే మీరు చదువుతున్నారే కాని దాన్ని మరిచిపోతున్నారు మీరు అనేకమైన వాక్యాలు వింటున్నారే కాని వాటిని జ్ఞాపకానికి చేసుకోలేకపోతున్నారు మీ జీవితాలలో ఎన్నో ఆదివారాలు గడిచిపోతున్నాయి ఎన్నో కూటమిలు గడిచిపోతున్నాయి దేవుని వాక్యాన్ని ఎన్నో ప్రాంతాలలో ఎన్నో సమయాలలో రకరకాల బోధకుల ద్వారా మీరు వింటా ఉన్నారు కానీ వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా వాటిని మీ హృదయంలో భద్రపరచుకుంటున్నారా ఒక దినం వస్తుంది అవి మీకు దొరకకపోవచ్చు మీ చేతులలో పుస్తకాలు ఉండకపోవచ్చు అప్పుడు ఏ రీతిలో వాటిని మీరు ధ్యానించగలరు అన్న విషయాన్ని ప్రభు ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసేయండి మనందరికీ జ్ఞాపకం మనము ధ్యానిస్తున్నామే కానీ వాటిని మన హృదయంలో భద్రపరచుకుంటలేము పోయిన ఆదివారం ఏం ధ్యానించడమో కొంచెం కష్టతరమే జ్ఞాపకం చేసుకోవడం అట్టుపోయిన ఆదివారం కొన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని జరిస్తున్నాం అవన్నీ జ్ఞాపకానికి ఉంటున్నాయా ఎందుకు జ్ఞాపకానికి ఉంటలేవంటి అక్కడ యాకబు భక్తుడు దాని జ్ఞాపకం చేస్తుంటాడు మనకి యాకబు రాష్ట్ర పత్రిక ఒకటవ అధ్యయనము ఇరవై రెండవ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మూసపరచుకునకుండా చూడండి వాక్యం ప్రకారము ప్రవర్తించి వారైనుడి తర్వాత ఎవడైనా చూడండి వాక్యం విలుబాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపడేవాడు అతనిలో తన సహజ మోహమును చూసుకొని మనిషిని పోటీ శారీరకంగా ఉన్నాడు తర్వాత వాడు తను చూసుకొని అవతలికి పోయి తన చూడండి వెంటనే మరచిపోవును వాక్యం మిట్టిన ఆదివారము మధ్యన మిట్టికి వెళ్ళిపోతున్నాము ఉదయం నుంచి తెల్లవారి నుంచి మరచిపోతున్నాము ఆ క్షణమే అద్దంలో చూసుకుంటున్నాం మన ఎట్టివారం నుంచి యథావిధి జీవితం జీవిస్తున్నాం ఈ రీతిగా క్రైస్తవ జీవితము క్రమేణ కొన్ని సమస్యల నుంచి గడిచిపోతా మన జీవితాలు ఆ రీతి గడిచిపోతుంది క్రైస్తవ జీవితమే గానీ మనలోని మార్పు లేని జీవితం ఎందుకు యాప్గో భక్తుడిది జ్ఞాపకం చేస్తున్నాడు మనము విన్నంత మాత్రమే ఆ లో మార్పు చెందుతున్నాము తర్వాత యథావిధిగా జీవిస్తున్నాము అది కరెక్ట్ జీవితం కాదు కాబట్టి ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరచుకోవాలి సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం ఇది ఒక కాలేజ్ లాగా లేకపోతే ఒక స్కూల్ లాగా దీన్ని తీర్మానించుకోవాలి మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే కేవలం విదేశ్ వెళ్ళిపోయే వాళ్ళ లాగా వీటిని మనము ఒక పాఠ్య పుస్తకంలాగా చదువుతూ వాటిని మనం రాసుకోవాలి ఎందుకంటే ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు అవిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నీ పుస్తకాలలో నీ హృదయాలలో అప్పుడు దృష్టిని దొంగలించిన ఎందుకంటే దృష్టిని దొంగలించిన వాక్యం వాక్యాన్ని దొంగలిస్తాడు వాడు మీ నుంచి అందుకు మీరు మర్చిపోతూ ఉంటారు కాబట్టి చూడండి మీరు మరచిపోతే మీ విశ్వాసం బలపడుతుందా వాక్యాన్ని వినడం వల్లనే విశ్వాసం వచ్చేది విని జీవించకపోతే దాని ప్రకారంగా మీకు విశ్వాసం పోగొట్టుకుంటారు క్రైస్తవులందరికీ శ్రమొచ్చినప్పుడు అనుమానం కలుగుతూ ఉంటుంది ఏమైపోతుంది నా పరిస్థితి నా భవిష్యత్తు ఏమవుతుంది అన్న భయం కలుగుతూ ఉంటుంది ఎందుకు కలుగుతూ అంటే నీ వృద్ధుల్లో వాక్యం నువ్వు భద్రపరచుకోలేదు కాబట్టి ఈరోజు మనము కొన్ని విషయాలు జరించబోతున్నాం నువ్వు ఈ వాక్యం ప్రకారంగా జీవించకపోతే నీ విశ్వాసము బలపడదు విశ్వాసంలో మనం అంచలంచలగా ఎదగాలని పౌరు భక్తులు మనల్ని జ్ఞాపకం చేస్తుంటాడు అంచనంచ ఎదగాల నువ్వు జీవితంలో బాల్య వయసు నుంచి యవన దశకి యవన దశ నుంచి పెద్దల దశకి వృద్ధాప్య దశకి నువ్వు ఏ రీతికైతే ప్రకృతి సాధ్యంగా ఎదుగుతున్నావో ఆత్మలో కూడా నువ్వు ఆ రీతిగానే ఎదగాల కానీ నువ్వు వయసు మళ్ళుతున్న బాల్య శిశువులాగానే జీవిస్తే రీతిగా వాక్యపరంగా వాక్యంలో మనం శిశువులాగా జీవిస్తే సరిపోదు వాక్యంలో కూడా మనం వృద్ధుల దశకి ఎదగాల అన్న విషయాన్ని పావులు మనకు జ్ఞాపకం చేస్తాడు కొరందీసానికి రాసినప్పుడు కాబట్టి నువ్వు వింటున్న ఈ వాక్యాలన్నీ నీ జీవితంలో అవలంబించుకోకపోతే అవి నువ్వు అందుకని జాగ్రత్తగా రాసుకోవాలా ఎన్నెన్నో వాక్యాలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉంటాడు గొప్ప గొప్ప దేవుడు ద్వారా వాటిని మనకు ఉంటాడు వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుస్తూ దేవుడు ఆ మనకు బయలుపరిచినప్పుడు మనం వాటిని భద్రపరచుకోకపోతే ఆ దానికి మన్న మనకి దొరకనట్టే కదా ఇది ఒక తాజా మన్న నీ జీవ నీకు ఒక జీవాహారం లాంటిది వాక్యం జీవాహారం ఇది కాబట్టి ఈ జీవాహారం నువ్వు భద్రపరచుకోకపోతే అది కులిపోతుంది నీ దగ్గర నుంచి మాయమైపోతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా నువ్వు వాటిని భద్రపరచుకొని దాని ప్రకారంగా జీవిస్తే దాన్ని ఆహరిస్తే భుజిస్తే నీకు జీవం దానికి తగిన ప్రతిఫలం వస్తూ ఉంటుంది కాబట్టి లోకా సువార్త పదవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం చూ లూకాసు వార్త పదవ అధ్యయము ఇరవై రెండవ వచను ఇరవై సిస్టర్ లూకాసు వార్త పదవ అధ్యయము ఇరవై నాలుగవ అనేకమంది అనేక ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయుండినని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో నేను చూడండి ఎంతో మంది ప్రవక్తలు మంది దేవుని కొరకు నిలబడిన రాజులు ఈ యొక్క విషయాలు బైబిల్లోని మర్మాలు బైబిల్లోని విషయాలు గూఢమైన సంగతులను తెలుసుకోవాలన్న తపనగలిగిన వారు దేవుని అద్భుతాలను చూడాలని తపనగలిగిన వారు కానీ వాటిని చూడలేకపోయినారు కానీ మనము చూడగలుగుతున్న మీరొచ్చు గతంలో ఎప్పుడు కూడా ఈ రీతిగా దేవుని వాటిని ధ్యానించలేదు అటువంటి అవకాశం లేకుండే వారికి కానీ మనలు దేవుడు వాటన్నిటినీ అనుగ్రహిస్తారు ఎందుకంటే ఇది కాలం ముగించే సమయం ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది ఈ కాలము యుగ సమాప్తి ఇది చాలా దగ్గరలో ఉన్నాం మనం ఎందుకంటే ఆయన రాకడకు సంబంధించి ఆయన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రపంచంలో ఎక్కడ చూసినా సమాధానం లేదు జనం మీదకి జనము లేయడము యుద్ధ సమాచారం గురించి యుద్ధం గురించి మనం వింటా ఉన్నాము ఎక్కడ చూసిన కరువు తాండవం ఆడుతుంది ఎక్కడ చూసిన మరణ కాండ మనం చూస్తా ఉన్నాము ఎక్కడ చూసిన అక్రమము విస్తరించింది అనేకుల ప్రేమ చల్లారిపై స్వార్థము ధనాపేక్ష ఎక్కడ చూసిన ప్రపంచం కాబట్టి ఇవన్నీ రాకడాకు సంబంధించిన సూచనలు వాటి అన్నిటిని నువ్వు గ్రహించినప్పుడు జాగ్రత్తగా సిద్ధపడాలి కదా ఇవన్నీ మన కాలంలో ప్రభు మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏ రీతిగా జీవించాలా ఇతరుల జీవించడానికి వీల్లేదు నిన్ను స్పెషల్గా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ పని నిమిత్తమై నువ్వు దాన్ని స్వీకరించాలా ఎంతో గొప్ప గొప్ప ప్రవక్తలు గొప్ప గొప్ప రాజులు వీటిని చూడగో చూడలేకపోయినారు కానీ నువ్వు చూడగలుగుతున్నావు ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చూడబోతున్నారు ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎడగని విషయాలు మీరు ఇప్పుడు త్వరగా చూడబోతున్నారు అది చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోవాలా మీ జీవిత మీ ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలా మీరు ఎన్నడూ ఇక మీదట ఉన్నట్లు ఉండరు ఇక మీదట మీరు దేవుణ్ణి ఏ రీతిగా ధ్యానించో ఆ రీతిగా ధ్యానించారు మరి విశేషంగా ధ్యానిస్తారు మరి విశేషంగా నేను బెంబరిస్తాను మీ విశ్వాసము మరి విశేషంగా అద్భుత అభివృద్ధిలోనికి వస్తారు నేను అవి విషయాలను మీకు చూపించమను ఒకటి చూడండి మొదటి కొరితలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి కొరితలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వస్త్రంలో పౌలు ఈ విషయాన్ని వ్యవహారం ఇది వరకే చూడండి ఇది వరకే మీరు ఏది కొద్దులేక తృప్తులైతి ఇది వరకే ఐశ్వర్యవంతులైతి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతి అవును మేమును మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులగుతా నాకు సంతోషమే కదా పౌలండు క్రైస్తవులు ఎప్పుడైతే రక్షణ ఒకప్పుడు రక్షణ పొందని స్థితిలో ఉన్నప్పుడు నీ స్థితి చాలా దుర్భరంగా ఉండే దౌర్భాగ్యంగా ఉండేది కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినవో నీ జీవితంలో అద్భుతాలు జ జరగడం ఆరంభమవుతున్నాయి బాగా చదువుకుంటున్నావు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నావు నీ కుటుంబంలో శాంతి సమాధిస్తు సమాధానం వస్తుంది నువ్వు రాజుల్లాగా ఐశ్వర్యవంతుల్లాగా జీవిస్తున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ప్రపంచం జరుగుతుంది ప్రపంచమంతట ధనికులు ఎవరు అంటే క్రైస్తవులే ఖచ్చితంగా చెప్పవచ్చు దానిలో అనుమానమే ప్రపంచంలో బహుధనికులు ఎవరు అంటే క్రైస్తవులే నేను దాన్ని రుజుపరచగలను బిల్ గేట్స్ మార్క్ జగర్బర్గ్ మీరు పేర్లు వినలేదు ఇంతకుముందు గూగుల్ ఫేస్బుక్ వాట్సాప్ వీటిని స్థాపించిన వాళ్ళు క్రైస్తవులే ప్రపంచంలో బహుధనికులు వాళ్ళు ఈరోజు ఎంత పెద్ద కంపెనీస్ తీసుకున్నా ఆ పెద్ద పెద్ద కంపెనీస్ స్థాపించిన వాళ్ళు అందరూ క్రైస్తవులే ఎందుకంటే అది వాగ్నం మన ప్రభులు వచ్చినప్పుడు ప్రకృతి సహజంగా లేక ఈ లోకంలో కూడా మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు దేవుడు రాజుల్లాగా మనం నిలబెడతా కానీ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి పౌరులు అంటున్నాడు మీరు రాజులుగా ఉండడం నాకు సంతోషమే అన్నడా లేదా చూడండి సరే మీరు రాజుల నాకు సంతోషమే కాబట్టి క్రైస్తవులు రాజులుగా ఉండుట సంతోషము అంటాడు పౌలు అంటే దేవునికి సంతోషం లేదా కూడా సంతోషం కదా మనము రాజుల లాగా దేవునికి సంతోషము పౌల ఏ రీతికి తనకి సంతోషం దేవునికి కూడా సంతోషము అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం కానీ ఒకటి అర్థం చేసుకోవాలా ఐశ్వర్యవంతుడు అధికంగా ఐశ్వర్యవంతుడు ఉంటాడు ధనికుడు బహుధనికుడు అవుతానే ఉంటాడు దరిద్రుడు మరీ దరిద్రుడుగా అవుతానే ఉంటాడు ఎందుకంటే అది ఈ లోకపు విధానం పేదవాడు మరి పేదవాడు లాగానే అయిపోతా ధనికుడు మరీ ధనికుడుగా అవుతా ఉంటాడు ఎందుకు అవుతా ఉంటాడు అంటే నువ్వు రాజుగా ఉండడం దేవుడికి ఇష్టమే కానీ నువ్వు అసలైన రాజుగా ఉంటున్నావా లేదా అన్న ప్రశ్న కొరకు ప్రభు మనల్ని ఈరోజు ఈ విధానంగా నిలబెడుతున్నాడు మనం అసలైన రాజులమా కాదా అన్న విషయం నేర్చుకోవాలి ఈ లోకానికి సంబంధించిన రాజులు ఏదైతే ఉంటారో తెలుసా స్వార్థంతోనూ ఆడంబరంగా జీవించడము వారి ఆధిక్యత కొరకు జీవించడము ఉన్నత పదవుల కొరకు జీవించడము ప్రయాసపడతా ఉంటారు కానీ అది అసలైన రాజు గుణగణం కానే కాదు అసలే రాజు గుణగణము ఏ రీతి ఉంటుంది విషయాన్ని మీరు చూపించబోతున్నది మీరు క్రింద కూర్చుంటున్నారు కానీ మీరందరూ రాజులు అన్న విషయాన్ని మీరు గ్రహించకపోతే ఎప్పటికీ వారికి అర్థం కాదు తర్వాత మీరు అసలైన రాజుల్లాగా జీవించకపోతే మీకు ఎంత నష్టము మీకు ఎంత నష్టమో నేను ఇలా చూపించబోతున్నాను క్రైస్తవులు ఎంతగా నష్టపోతారో నేను మీకు ఆ వాక్యాన్ని జీవించి ముగిస్తాను ఎందుకంటే దానికి సంబంధించిన ప్రవర్తనలు ఉన్నాయి బైబుల్ అంతా ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ పుస్తకం కాబట్టి ఈరోజు ప్రవచన ధ్యానించారు ప్రపంచమంతటా క్రైస్తవ సంఘాలలో నేను చూస్తాను ప్రవచన పుస్తకాలు ధ్యానించారు బైబుల్ చదువుతారు బైబుల్ ఆరాధన చేస్తారు బైబుల్ వాక్యాన్ని ధ్యానిస్తారు కానీ అందులోని ప్రవచనాలని అర్థం చేసుకో ప్రయాసపడతలేరు ఎవరు కూడా దేవుని బిడ్డలు కూడా మాకు అనుగ్రహించబడ్డ పరిచర్య మరి విశేషంగా ప్రవచనాత్మకరమైంది ప్రవచనాలన్నీ ధ్యానించడం కొరకు ప్రభు మనలో పెట్టుకున్నాడు ఎందుకు అంటే ఆమోస్రాంతము మూడవ ద్యాలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు దీన్ని మీరు చూడకండి తర్వాత ఇంటి మరింత చూసుకోండి రాసుకోండి ఎక్కడన్నా గ్రంథం మూడవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంటాడు ప్రవక్త ద్వారా ఏముదంటే ప్రభువు తాను సంకల్పించిన వాటిని దాసులైన తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చెయ్యడు ఈ లోకంలో మన ప్రభువు ఏమీ చేయాలనుకుంటున్నాను తన ప్రవక్తలకు బయలుపరచకుండా చెయ్యడంట అందుకు నువ్వు ఆయనకి ప్రవక్త ఉండాలా పాత నిబంధన కాలమే గాని బృత నిబంధన కాలమే గానీ ఏ కాలమైనా గానీ ప్రభువు ప్రవక్తల ద్వారానే మాట్లాడినట్టు మనం చూస్తాం బైబిల్లో యాచకుల ద్వారా మాట్లాడినట్టు నేను ఎక్కడ చూడను వాక్యం కేవలము ప్రవక్తలతోనే మాట్లాడేవాడు దేవుడు అందుకు నువ్వు ఆయన స్వరం వినాలంటే నువ్వు ఆయన కొరికొక ప్రవక్తలాగా నిలబడాలా ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలా అందుకే కొర్ది రాష్ట్ర పత్రికలను కూడా చూస్తూ ఉంటాము ఆయన కృపవరాలకు సంబంధించిన విషయాలు పౌలు మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవ సంఘంలో రకరకాల కృపవరలు ఉన్నాయి ఒకరికి భాషలు భాషలలో భాషలు మాట్లాడే వరము ఒకరికి భాషల అర్థము చెప్పే వరము ఒకరికి అద్భుతాలు చేసే వరము ఒకరికి స్వస్థత వరము ఒకరికి బుద్ధి వాక్యము రకరకాల ఒకరికి అద్భుతాలు చేసే వరము ఒకరికి ప్రవచన వరము ఈ రీతి ఉన్నాయి కానీ చివరికి వస్తేప్పుడు ఏమంటాడంటే కృపా వరల తగ్ ఆసక్తితో ఆపేక్షించండి కానీ మరి విశేషంగా ప్రవచన వరాన్ని ఆసక్తితో ఆపేక్షించమంటాడు క్రైస్తవ సంఘంలో రకరకాల వరలని ఆసక్తితో అపేక్షించడం చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాల్లో వెళ్తూ ఉంటాం కదా అనేక నాకు భాషల వరం కావాలా అని అడుగుతూ ఉంటారు ప్రార్థన చేయమంటా ఉంటారు ప్రార్థన చేస్తాం కరెక్టే కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రవచన వరము అని పౌరుడు జ్ఞాపకం చేస్తుడు మీరు ఎన్న వరాలు కోరుకోండి కానీ అన్నిటికంటే ముఖ్యమైన వరము ప్రవచన వరము ఎందుకంటే పౌరులకు అర్థమైపోయింది దాని రహస్యం ప్రవచన వరం ఉంటేనే గానీ దేవుని స్వరాన్ని వినలేవు దేవుని మార్గాన్ని గ్రహించలేవు క్రైస్తవ సంఘాన్ని నువ్వు హెచ్చరించలేవు సిద్ధపరచలేవు ఆదరించలేవు సంఘ క్షేమం కొరకు ప్రవచన వరాన్ని అనుగ్రహించిడు దేవుడు కాబట్టి నీకు అటువంటి వరం మీద ఆసక్తి లేకపోతే నువ్వు సంఘక్షేమం కొరకు పరికిరాలు సంఘక్షేమంని కోరుకునే వాడమైతే నువ్వు అటువంటి వరాన్ని ఆసక్తితో అపేక్షిస్తూ ఉంటావు తర్వాత దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఎందుకంటే ఈ లోకంలో ఏం జరగబోతుంది ఎటువంటి శ్రమలు రాబోతుంది ఏ రీతిగా మీరు సిద్ధపడాలా ఏ రీతిగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలా అన్న విషయాన్ని గ్రహించాలంటే వరం అవసరం అందుకని ఆ వరం కొరకు ప్రయాసపడండి ఆ వరం నీకు అనుగరించబడ్డప్పుడు బైబుల్లో దాచబడ్డ ప్రతి ప్రవచాన్ని అర్థం చేసుకోగలవు లేదంటే ఎప్పటికీ నీకు అర్థం కావు నేను ఒక్కటే ప్రవచాన్ని నీకు చూపించబోతున్నా ఆ ప్రవచము ఆ ప్రవచనము నాకు కనీసం ఒక మూడు నాలుగు నెలల క్రితం నేను అనేక ప్రాంతాల్లో ఆ ప్రవచం యొక్క దాని యొక్క తాత్పర్యాన్ని దాని యొక్క సారాంశాన్ని అనేకలను పంచుకుంటున్నాను ఎందుకంటే నా తను మాట దేవుడు అది అనేకులకు ప్రకటించే కొరకు నాకు బయలుపరచేవి నా దగ్గరనే స్వార్థంతో పెట్టుకోని నేనే లాభం పొందడానికి వీలుదు అది క్రైస్తవ జీవిత గుణగణం కానే కాదు క్రైస్తవులు ఎందుకు స్వార్థపడులు వారు రక్షణ పొంది ఆనందంలో ప్రభునంద ఆనందిస్తున్నారు కానీ ఇతరులతో ఆనందాన్ని పంచుకుంటే నీ పొరుగింటి వాడిని రక్షణ నడిపించావా నీ పక్కింటి వాడిని రక్షణ నడిపించావా నీ బంధువులను చిట్టాలను లేక నీ స్నేహితులను అన్యులను నీతో పాటు సహకార్మికులను నీతో పాటు చదువుకున్న వారిని చదువుకుంటున్న వారిని రక్షణ అనుభవం లేని వారిని దేవుని చేత నడిపించగలిగినవా నడిపించనిచ్చు నువ్వు స్వార్థపురుడువే నడిపించే నువ్వు ఇటువంటి స్వార్థం ఉంది నీకు సత్యం బయల్పరచబడ్డాక నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చినాక నువ్వు ధీమాగా ఉన్నావు నేను ఎట్లన్నా పర్లోకి రాసం పోతానులే అని ధీమాగా కానీ నా రక్షణ అనుభవం లేని కూడా సంగతి విడిచిపెట్టేస్తున్నావు కదా నీతో పాటు నీతో పాటు ఆనందంలో పాల్గొంటున్న వాడు నీతో పాటు తిరుగుతున్న వాడు ఈ లోకంలో రక్షణ అనుభవం లేకుండా మరణిస్తే వాడు నీతో పాటు పర్లవరాజనలో ఉండలేదు కదా నీ శ్రేణుల ఈ లోకంలో నీతో పాటు పనిచేసిన వాడే నీతో పాటు అనేకమైన విషయాలు పంచుకున్న వారే కానీ వారు నరకంలో ఉంటూ నువ్వు ఒక్కరిని పరలోకంలో ఆనందించగలవా బహు దుఃఖకరమైన జీవితం కదా అందుకు క్రైస్తవులు స్వార్థపరాల చెప్తాను ఒక ముఖ్యంగా విషయంలో అదే రీతిగా నువ్వు ఎంతో ధని పొంది రాజులాగా ఉంటావు కానీ ఎవరైనా దరిద్రుని ఆదరించినవా మనము దరిద్రులను ఆదరిస్తున్నావా నిన్ను ఎందుకు ధనవంతునిగా చేశాడు దరిద్రులను ఆదరించడం కోరకే ఆ సత్యాన్ని గ్రహించక క్రైస్తవులు ప్రపంచమంతటా భ్రమలో జీవిస్తున్నారు మోసంలో జీవిస్తున్నారు కానీ మనం ఆ రీతిగా జీవించడానికి వీల్లేదని ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి మరోసారి ఎనిమిదవ దేవుల్లో ఇదివరకే వీడు ఏమీ కోరలేదు కోర కొద్దువ లేక తృప్తులైతే ఇదివరకే ఐశ్వర్యవంతులైతే రి పగులో మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతే అవును మేమును మీతో కూడా రాజు మీరు రాజులగుట మాకు సంతోషమే పౌలు అంటున్నాడు మేము కూడా రాజులమే దేవుని సేవకులు అందరూ రాజులే అన్న విషయని జ్ఞాపకం చేస్తున్నాడు రక్షణ పొందిన వారు అందరు రాజులే అన్న విషని వాక్యం జ్ఞాపకం చేస్తుంది నువ్వు క్రింద కూర్చున్నంత మాత్రాన నువ్వు ప్రజలు కావు ఈ విషయం అర్థం చేసుకోండి మీరు ఇక్కడ ఉన్నా కానీ రక్షణ అనుభవంలో ఉన్న మీరందరూ మీ జీవితాలు ప్రభుకి సమర్పించుకొని వెనకరకు జీవిస్తున్న మీరు అందరూ నిజంగా రాజులే అని ఈ వాక్యం మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం ఇదే కాదు ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి చూడండి పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక మీరు అనేక పర్యాలు ధ్యానిస్తున్నారు కానీ మీరు ఎందు నిమిత్తమై రాజులుగా ఏర్పరచబడ్డరు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటలేరు ఈరోజు కూడా రెండవ అధ్యాయము పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము చూడండి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము మీరు రాజులైన యాచక సమూహం ఇక్కడ మూడు గుణగణాలు ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే రక్షణలు నడిపించినో ఆయన గుణగణను ప్రచరించడం కొరకు మిమ్మల్ని రాజులుగా చేస్తున్నాడు ఇప్పుడు తెలుస్తుంది రాజు అనేవాడి గుణగణం ఏందనేది రాజులకి రాజు ఎవరు ఏ కదా ఆయన రాజులకి రాజు ప్రభుల ప్రభు నిన్ను ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడు రాజులకు రాజు అంటే ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరం రాజులం కాబట్టి మనకి ఆయన రాజు మనకి ఆయన రాజు కాబట్టి మనల్ని ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడు మనల్ని ఎందుకు పరిశుద్ధ జనంగా ఎన్నుకున్నాడు యాజక సమూహంగా ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు రాజుల వంశంలో మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని ఒకటి అర్థం చేసుకోవాలా ఎందుకు అంటే చీకట్లో చాలా అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మని పిలిచిన వాణి గుణాతిశను ప్రచురము చేయ నిమిత్తము చూడండి మీరు ఏర్పరచబడ్డ వంశము రాజులైన యాజక సమూహం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహంగా తయారు చేసుకున్నాడు మిమ్మల్ని మార్చుకున్నాడు దేవుడు ఎందుకు ఆయన గుణాతిశను ప్రచురం చేయ నిమిత్తం మళ్ళీ మీరు ఆయన గుణాతిశంగా ఈ రోజైన ప్రచురించారా మీరు రెండు సంవత్సరాల క్రితంగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసిన మీ జ్ఞాపకం ఉందలేదు ఆయన గుణాతిశయంలో మీరు ప్రచారం చేయకపోతే మిమ్మల్ని ఏర్పరచుకొని ఏమి లాభం మిమ్మల్ని రాజులుగా తయారు చేసుకొని ఏమి లాభం మిమ్మల్ని యాజకులుగా తయారు చేసుకొని ఏం లాభం మీరందరూ యాజకులే మీరందరూ రాజులే మీరందరూ ఏర్పరచబడిన వంశము ఎందుకంటే చీకట్ల నుంచి ఆయన మిమ్మల్ని రక్షించుకోండు తన వెలుగులోనికి ఏసే లోకానికి వెలుగు ఆయన వెలుగుని మనం ధరించుకున్నాం ఇప్పుడు మనము ఈ లోకానికి వెలుగు మనం ఈ లోకం వెలుగుని ప్రచురించాలా అంత కొరకు రాజులుగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు అంతకొరకు మిమ్మల్ని యాచకులుగా ఎనుక్కున్నాడు దేవుడు కానీ మీరు ఏ రోజైనా ఆయన వెలుగుని ప్రచురించింద్రా ప్రచురించకపోతే మీరు రాజులయ్యిండి ఏమి లాభము ఏర్పరచబడ్డ వంశమై ఏమి లాభం మీరు యాజకులు ఏమి లాభం ఏ రోజైనా యాజక ధర్మం నిర్వర్తించింద్రా నిర్వర్తించకపోతే ఏం జరుగుతుంది ఆయన నిజంగనే రాజులకు రాజు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను వర్షంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎవరు ఆయన శ్రీమంతుడు ఎవరు సినిమా యాక్టర్ శ్రీమంతుడు కాదు మీకు తెలుసు ఎవరు శ్రీమంతుడు సినిమా చూసాల్లో తెలుస్తుంది కదా అసలనే శ్రీమంతుడు ఎవరు మహేష్ బాబు కాదు కదా ఉంది? ఇది చూడక ఆ శ్రీమంతుడు జరిగిపోతున్నాం మనం అసలునే శ్రీమంతుడు ఇక్కడున్నాడు ఎవరైనా మరొకసారి చదవండి శ్రీమంతుడును అద్వితీయు నాకు సర్వాధిపతి యుక్త కాలంలో ఎందు ఏ ప్రత్యక్షత తన ప్రత్యక్షతని ఆ సర్వాధిపతి రాజులకు చూడండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఈ శ్రీమంతుడు ఎవరు ఏస గురించి మాట్లాడుతున్నాడు ఆయన సర్వాధికారి సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు ఆయన దేవుడు అని చెప్తున్నాడు పేరు తిమతి హెచ్చరిస్తున్నాడు ఏసు ప్రభు సర్వాధికారి సమస్త సృష్టి మీద అధికారాన్ని పొందుకున్నాడు సర్వం సర్వం మీద అధికారం పొందుకున్న వాడిని సర్వాధికారి అంటాం ఏసు ప్రభు సర్వాధికారి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు నిన్ను ఏ నిన్ను కూడా రాజులాగా మార్చుకున్నాడు అదే కదా జ్ఞాపకం ఇస్తుంది వాక్యం చూడండి ఒకసారి ప్రటన గ్రంథము ఐదవ అధ్యాయము దానికి కొంచెం సేపట్లో వాక్యాన్ని ముగిస్తున్నా ప్రటన గ్రంథము ఐదవాధ్యాయము పదవ వచనంలో దేవుని పిడల గురించి చెప్పబడింది మరోసారి ఐదవ అధ్యాయము పదవ వచనము ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విపుటకు యోగుడవు ఈశ్వరు గురించి మాట్లాడుతున్నారు ఈశ్వరు తప్ప ఎవరు కూడా ఈ ముద్రలు విప్పలేరు అంటే బైబుల్లో రహస్యంగా దాచబడిన విషయాలని బయల్పరిచే వాళ్ళు ఈశ్వరు తప్ప ఎవ్వరు కాదు ముద్రలు విప్పడం అర్థం అది ఇది సీల్ చేయబడింది ఈ పుస్తకము ఈ గ్రంథము సీల్ చేయబడింది అంటే నిజంగా తాడుబట్టి కట్టింది కాదు ఇది సీల్ చేయబడింది ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకుంటే ఈ శీలు ఈ ముద్ర విప్పబడితేనే గాని నీకు ఇవాడిని అర్థం కావు ఆ ముద్రని విప్పేవాడు ఈశ్వరం ఒక్కడే ఈ సృష్టిలో ఎందుకంటే ఈ వాక్యము ఆయనది కదా ఆదేందు వాక్యము ఉండేను వాక్యము దేవుడను వాక్యమే కృపా సత్య సంపూర్ణి మీ మధ్యన నివసించాను కాబట్టి ఈశ్వరమే నీ వాక్యం కాబట్టి ఆయన తప్ప ఎవరు దీన్ని ఆయన తప్ప ఎవరు ముద్రను విప్పలేరు ఆయన ముద్ర విప్పితేనే గాని ఇవి నీకు అర్థం కావు ఈరోజు ఇక మీదట కాబట్టి ఇక్కడ ఏమంటాడు చూడండి నువ్వు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్ర విపుటకు యువకుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి చూడండి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి చూడండి వారికి వారిని ఒక రాజ్యును గాను యాచకులను గాను అలెలు చేసి చూసి రక్షింపబడిన వారిని ఏం చేసిండు మన ప్రభు రాజులుగా తర్వాత యాచకులు పేతుడు జ్ఞాపనం చేసిండు కదా పేతుడు జ్ఞాపకం చేస్తున్నాడు వ్యూహాను భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు సకల జనల నుంచి ఆయా భాషలు మాటల వారిలో నుండి దేవుడు మనందరినీ రాజుల్లాగా తయారు చేసుకున్నాడు నువ్వు రాజు నువ్వు రాణివి నువ్వు యాచకు నువ్వు యాజగురాలివి కాని రాజు వయుండి రాణి వయుండి యాచకుడు వయుండి యాజగురాలు వైయుండి ఆయన చెప్పిన పని చేస్తలేవు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు ఆరాధిస్తున్నావు ప్రార్థనలు చేస్తున్నావు ఉపవాసాలుంటున్నావు దేవుని వాక్యాన్ని ధరిస్తున్నావు కానీ రాజులాగా రాణిలాగా యాచకుడిలాగా యాజగుర్రాల్లాగా నువ్వు పని చేస్తలేవు అందుకోరికే దేవుడు మామూలు నడిపించింది ఇక్కడ ఈ వాక్యాలు మాకు అర్థమైనప్పటి నుంచి మేము అనేక ప్రాంతాల్లో పరిగెత్తి అనేకులకు హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది బయలుపరచబడ్డాక నేనే ఎందుకు లాభం పొందాలా ఈ విషయం బాగా అర్థం చేసుకోను ఎప్పుడైతే బైబుల్ని మర్మాలు బయలుపరచబడతాయో నీకు వ్యక్తిగతంగా నువ్వు ఎంతగానో ఆనందిస్తా ఉంటావు సంతోషిస్తా నాకు బయలుపరచబడింది కదా అని కానీ నువ్వు దాన్ని ఇతరులతో పంచుకోవడం వరకు నీకు బయలుపరచబడిందన్న సత్యం నువ్వు గ్రహించకపోతే నువ్వు స్వార్థపరునివి నువ్వు స్వార్థపరు అంతా నీకే లాభమా మా ఇంట్లో మాడి చెట్టు ఉంటే నేనే మాడిపాడాన్ని తింటానా అనేకులతో పంచుకుంటాను అది అసలైన జీవితం మరి విశేషంగా కలిస్తే జీవితం నీకు ఈ రహస్యాలు బయల్పరచబడ్డాక ఇటువంటి సత్యాలు బయలుపరచబడ్డాక నువ్వు స్వతంత్రునిగా తయారైనాక ఇతల్ని స్వతంత్రులుగా తయారు చేయకపోతే నువ్వు నువ్వు మోసగాడివే కాబట్టి క్రైస్తవ జీవితంలోనే మోసం ఉంది బయట ఎక్కడో అనుకుంటున్నారు కానీ ఇన్ని విషయాలు నువ్వు బయలుపరచబడ్డాక నువ్వు ఇతరులతో పంచుకోకుండా నువ్వు ఒక్కరివే లాభం పొందితే నువ్వు మోసగాడివే నువ్వు స్వార్థపరు అందులో నుంచి విడుదల కలగాల అది విడుదల కలగాలంటే ఈ విషయాలు నువ్వు ఈరోజు అర్థం చేసుకోగలం కాబట్టి ఇందుకు ప్రభు నేను రాజుగా ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని నేను మీకు చూపించేసి ఆ నాకు బయలుపరచబడ్డ ఆ ప్రవచన సారాంశం మీకు ఈరోజు చూపించేసి వాక్యాన్ని ముగిస్తా ముఖ్యంగా చూడండి లూకాసు వార్త నాలుగవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు లూకాసు వార్త పాస్ చదవండి లూకాసు వార్త నాలుగవ అధ్యాయము అసలైన రాజు అసలైన యాజకుడు ఏమి చేస్తాడు లుకాసువార్త నాలుగవ అధ్యయము పద్దెనిమిదవ వచనం ప్రభు ఆత్మ చూడండి ప్రభు ఆత్మ నా ఉంది నన్ను రక్షించుకున్నాడు కాబట్టి చూడండి ఏం చేయాల బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు ఎందుకు ఇచ్చాడు దేవుని ఆత్మ చాలా ప్రభు నాకు ఎందుకు ఆత్మనిచ్చినావు దయ్యమే వెలగటం నాకు ఎందుకు ఆత్మనిచ్చినావు రోగులు స్వస్థపరచుకోవడం నాకు ఎందుకు ఆత్మనిచ్చినావు అద్భుతాలు చేయడం కాదు ఇక్కడ ఉంది చాలా తేటగా దేవుని ఆత్మ ఎందుకు అనుగ్రహించబడిందో బీదలకు సువార్త ప్రకటించడం కొరకు ఎవరు బీదలు రక్షణ అనుభవం లేని వారు అందరూ ఆత్మలో బీదలు రక్షణ పొందినవారు మీరు ఐశ్వర్యవంత్రెండా చూసిన వాక్యం మీరంతా ఐశ్వర్యవంతులు రక్షణ పొందిన వారు అందరూ ధనికులు ఈ లోకంలో యేసుని సొంత రక్షణ స్వీకరించిన వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు ఆత్మలో ఎందుకంటే పరలోకంలో నువ్వు ఎంతగానో ధననిధిని సమృద్ధిగా సంపాదించుకుంటున్నావు నీ అంత ధనవంతుడు ఇవ్వండి ఈ లోకంలో కానీ ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుండా హెచ్చరించుడు ప్రభు ఈ లోకంలో ధనాన్ని ఆర్జించుకోకండి కానీ పరలోకంలో ఐశ్వర్యుని సంపాదించుకుండా కాబట్టి మనం అందరము రక్షణ రక్షణ మనం అందరము పరలోకంలో ధనవంతుడుగా మార్చబడుతున్నాము పరిలోకం ఎక్కడుంది మీ హృదయంలోనే ఉంది కదా కాబట్టి మీ హృదయంలో మీరు ధనవంతులు మీ హృదయంలో మీరు యాచకులు మీ హృదయంలో మీరు రాజులుగా తయారు చేయబడ్డారు కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు బీదలకు సువార్త ప్రకటించాలా చెయ్యకపోతే మీరు రాజులు కాదు ఈ విషయం అర్థం తీసుకోండి ఈ లోకప్పుడు రాజులు ఎట్టుంటారు తెలుసా చెప్పుకోవడానికి రాజులు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు పెద్ద పెద్ద భవనాలలో జీవిస్తూ ఉంటారు ఆడంబరంగా జీవిస్తూ ఉంటారు పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద ఫంక్షన్స్ జీవిస్తూ ఉంటారు వాళ్ళు పూలదండలతో కరచలం చేసుకుంటా ఉంటారు ఒకరినొకరు సార్ వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటా ఉంటారు అది కాదు రాసరికి రాజు అన్నవాడు ఏ రీతి ఉండాలా రాజు అన్నవాడు వాడి ప్రజలను వారి బాబోగుల కొరకు ప్రయాసపడే వాళ్ళ లాగా ఉండాలా అసలేని రాజు అన్నవాడు తన ప్రజలు ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నారో అతను అతను పట్టణానికి పోయిపోయి ఆ దేశమంతా తిరిగి ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించేవాడు లాగుంటాడు రాజు ఎవరెవరికి ఎటువంటి అక్కర్లున్నాయో ఎటువంటి సమస్యలున్నాయో వాటిని అర్థం చేసుకుంటే రాజు కానీ ఈ లోకపు రాజు అట్లు ఉంటారు బ బయటికి రాజుల కనిపిస్తారు గాని లోపల అంత స్వార్థము వాళ్ళ పొజిషన్స్ కొరకు వాళ్ళు ప్రయాసపడతా ఉంటారు వాళ్ళ స్థానాల కొరకు అగ్రస్థానాల కొరకు ప్రయాసపడతా ఉంటారు వాడు రాజు కాళ్ళు నిజమైన రాజు తన ప్రజల క్షేమాభివృద్ధిని కోరేవాడు తమ ప్రజల కొరకు వారిని కాపాడ కొరకు తన ప్రాణాన్ని సైతము త్యాగం చేసేవాడు అసలైన రాజు కాబట్టి బీదలకు సువార్త ప్రకటించేవాడు అసలైన రాజు అంటే రక్షణ అనుభవం లేని వారికి రక్షణలోనికి నడిపించేవాడు నిజమైన రాజు రెండవ చూడండి చెరంలో ఉన్న వారిని విడుదల కల్పించేవాడు సైతాను బంధకాలలో ఉన్నవారు పాపము బంధకాలలో ఉన్న వారికి విడుదల కల్పించేవాడు అసలైన రాజు కాబట్టి ఎవరైతే పాపంలో జీవిస్తారో వారికి పోయి మార్గం చూపించు ఏసే మార్గం ఏసే జీవం ఏసే సత్యం అని నువ్వు ధైర్యంగా ప్రకటించాల ప్రేమతో ప్రకటించాల ద్వేషంతో కాదు రక్షణ అనుభవం లేని వారి జీవితాన్ని బట్టి నువ్వు ఎప్పుడు వ్యసనపడద్దు చూడండి క్రైస్తవులలో నేను నేను క్రైస్తవులు ఇతరులను చూసి బహుగా వ్యసన పడుతుంటారు కించపరుస్తూ ఉంటారు వాళ్ళ గురించి చులకన భావం కలిగి ఉంటారు మనం అట్లా ఉండొద్దు నువ్వు రక్షణ పొందినవాడు నువ్వే కరెక్ట్ గా ఉన్నావు అని చెప్పుకుంటున్నావు కానీ రక్షణ అనుభవం లేని వారి గురించి నువ్వు తక్కువగా ఆలోచిస్తున్నావు చిన్న కలిగి ప్రవర్తిస్తున్నావు అది కరెక్ట్ గానే కాదు రక్షణ అనుభవం లేని వాడికి వాక్యంలోని సత్యం తెలియదు కాబట్టి వాడు ఆ రీతిగా జీవిస్తుండడు కానీ పాపం వారికి తెలియదు సత్యం నీకు సత్యం తెలుసు కదా నువ్వు ఎందుకు వారికి అది కాబట్టిది నువ్వు బాగా అర్థం చేస్తావా ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని ప్రకటిస్తావో రక్షణ అనుభవం లేని వారికి వారి పాపపు బంధకాల నుంచి వారికి విడుదల కల్పిస్తున్నావు నువ్వు అసలే రాజు నువ్వు ఈ పని చేయకపోతే నువ్వు రాజు గానే కావు మూడవది చూడండి గుడ్డి చూపుని ప్రకటించాల నువ్వు అంటే వాక్యము అర్థం కాని వారికి చీకటిలో నడుస్తావు గుడ్డి అంటే చీకటి చీకట్లో నడుస్తున్న వాడికి వెలుగుని నువ్వు చూపించాలా దేవుని వాక్యమే వెలుగు వాక్యము అర్థం కాని వారికి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వారికి అసలు సత్యని చూపించే వాడివి రాజు కాబట్టి గుడ్డి వాడికి చూపుని చూపించే మార్గం చూపించేవాడిని నలిగిన వాడిని విడిపించాలా ఎవరైతే నలిగి ఎవరైతే శమలకుండా పోతున్నారో వారిని విడిపించుకొని ఎటువంటి కష్టాలను వాళ్ళకి అందరికీ నువ్వు ఆధారకరంగా ఉండాలా వారికి మంచి మార్గం ప్రకటించాలా వా వారి శ్రమలలో పాలు పొందుతూ వారికి మార్గాన్ని చూపించాలా శ్రమల నుంచి ఎట్లా బయటికి రావాలన్న మార్గం నువ్వు చూపించాలా వారికి తర్వాత చూడండి ప్రభు హితవత్సరాన్ని నువ్వు ప్రకటించాలా హితవత్సరం అంటే ఆయన రెండవ రాకడా ఆయన లోకానికి తిరిగి రానై ఉన్నాడు అన్న సువార్తని నువ్వు ప్రకటించాలా అదే మన విశ్వాసం చివరి గారి విశ్వాసం ఎప్పుడు పరిపక్వం చెందుతుంది ఆయన ఈ లోకంలోనికి తిరిగి రాదనేసి నమ్మాలా ఆయన ఏ రీతి అయితే లోకంలో పుట్టిండో ఏ రీతి అయితే సమ్మతి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరుణమైనడో అదే రీతిగా తిరిగి భూమి మీద అడుగు కాబట్టి అది నువ్వు నమ్మాలా నువ్వు అనేకులకు హితవత్సరాన్ని ప్రకటించాలా అది మంచి దినం ఈ లోకానికి విమోచన దినం శాశ్వతమైన విమోచన మనకి కలగబోతుంది ఆ దినాన్ని మనం ప్రకటించాలా మనుషులకి నువ్వు ఎప్పుడన్నా ఈ పనులు చేసావా రోగి అయినప్పుడు ఎప్పుడన్నా పోయి మీరు ప్రార్థన చేసిండ్రారితలలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు ఎవరినన్నా ఆదరించిరా పరామర్శించిండ్రా కష్టాలలో ఉన్న వారిని ఎప్పుడన్నా మీరు పోయి ఆదుకున్నారా మీ యొక్క ప్రయాసం మీ యొక్క సమయాన్ని మీ యొక్క ఓర్పు సహనాలని వారి ఆదరణ కొరకు ఎప్పుడన్నా ఖర్చు చేసిండ్రాక అక్కడ పోతే నా సగం రోజు వెళ్ళిపోయిందే నా దినమంతా వృధా అయిపోతుందే అన్న స్వార్థంతో ఉన్నవాడు అది రాజు గుణగణం కాదు రాజు తన బిడలు తన ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి సభలో ఉన్నా వారిని ఆదుకోవడానికి వరకు ప్రతి క్షణము సిద్ధమై ఉంటాడు అసలేని రాజు వాడు క్రైస్తవులు రాజులుగానే చెప్పుకుంటున్నారు కాని ఒక్కడు కూడా రాజులాగా జీవించలేకపోతున్నాడు వాడు అనుకుంటున్న నేను రాజు నేను పెద్ద పెద్ద సింహాసనం మీద కూర్చుంటాను పెద్ద పెద్ద కారణాలు జరుగుతావు వాడు రాజు కానే కదా వాడు దొంగ రక్షణ అనుభవం ఉందని చెప్పుకుంటుడు కానీ వాడికి రక్షణ అనుభవం లేదు కాబట్టి నువ్వు నిజంగా ఈ యొక్క సత్యాన్ని గ్రహించగలిగితే మీకు నేను ఇంకా ఆ విషయాన్ని నేను చూపించే వాక్యాన్ని మిగుతున్నా చివరిగా నువ్వు ఈ రీతిగా చెయ్యకపోతే నీకు ఎటువంటి నష్టము వాటిల్లబోతుందో అది ఒక్కటి నేను చూపిస్తాను చూడండి నేను సాధారణంగా చెప్తడు అనేకులు లాభం పొందాలని చెప్తా ఉంటా నేను ఈ రీతికైతే లాభం పొందినను మీరు కూడా అదే రీతిగా లాభం పొందాలా అన్న దృక్పథంతోనే ఈ విషయాలు నేను చెప్తున్నాను కానీ ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే మీ హృదయాలు మండకపోతే మీరు రోషన్ కలిగి జీవించలేరు మీ హృదయాలు మండాలా మీకు ఎటువంటి నష్టం రాబోతుందో అది నేను మీకు చూపించకపోతే మీరు మీ స్థితిలోనే ఉండిపోతారు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చుండిపోతారు మీరు అక్కడే కూర్చోవాలని నేను ఎప్పుడు కోరతలేను నేనే రీతిగా ఈ సత్యాన్ని స్వీకరించి స్వతంత్రులైనను మీరు కూడా అదే రీతిగా ఈ సత్యాన్ని స్వీకరించి స్వతంత్రులుగా కావాలా మీరే కాదు అనేకలకు ఈ సత్యాన్ని ప్రకటించి వారిని కూడా మీరు స్వతంత్రులుగా చెయ్యండి అసలైన రాజు రాజ రా రాజధికం అదే రాజులాగా జీవించాలంటే అసలైన విధానము అదే అది నేను మీకు చూపించేస్తాను చూడండి ఈ యుగ సమాప్తి తర్వాత ఏం జరగబోతుంది ఈ లోకము ముగించినాక పర్లోకంలో ఏం జరగబోతుందో ఆ ఒక్క విషయం నేను మీకు చూపించేస్తాను దాని తర్వాత మనం ఈ ప్రార్థనా పూర్వకంగా ఇంటికి వెళ్ళిపోతాం ఈ విషయాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం రేపటి నుంచి వీటిని జాగ్రత్తగా ధ్యానించండి ఈ విషయాన్ని ప్రతి క్షణము ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో అవలంబించకపోతే యాఫబ్బో జ్ఞాపకం చేసిన విధానంగా రేపటి దిన మీరు మర్చిపోతారు ఈ వాక్యం మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత నేను తెలియదు నేను ఎప్పుడు వస్తున్నా నాకు తెలియదు బహుశా మీకు ఇంకొకసారి అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలియదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ధ్యానించండి నెమరు వేసుకోండి ఎప్పటికీ మర్చిపోకుండా ఈ వాక్యాన్ని మీ హృదయాల మీద వాటిని భద్రపరచుకోండి రాసుకోండి వాటిని ఆ ఒక్క వాక్యం చూపించేసి ఇంకా ముగిస్తున్నాను ప్రకటన గ్రంథంలో ఈ వాక్యం చెప్పబడింది యుగము ముగించినాక ఏం జరుగుతుంది పరలోకంలో అడుగు ఏం జరుగుతుంది పరలోకంలో ఏముంది రక్షింపబడ్డ వారందరూ దేవుడు కానీ చేరుతారు కరెక్టే కానీ అక్కడ కూడా ఆశ్చర్యం అందరూ పరలోకంలో దేవుని సన్నిహితంగా ఉంటారా దేవుడు గొర్రెపిల్ల ఎక్కడ ఉందో ప్రజలందరూ అక్కడ ఉంటారా రక్షింపబడ్డ వారందరూ ఆయనకి సన్నిహితంగా ఉంటారా లేక కొంతమందే ఆయన దగ్గరికి వెళ్తారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఈ వాక్యం పర్లోక రాజ్యంలో అడుగు పెట్టినాక అందుకొడికే కదా మనం చివరి వరకు ప్రయాసపడుతుంది క్రైస్తవులం అందరం ప్రపంచమంతట అందరము పర్లోక రాజ్యంలో పోవాలా ప్రభుత్వం సహవాసం చేయాలా ఆయన మనకి తండ్రి కాబట్టి మనమైన పిల్లలం కాబట్టి ఆయన ఒడిలో పోయి కూర్చొని ఆయన కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాలా అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కానీ అందరూ అది చేయగలరా నేను చూపిస్తాను నీకు వాక్యాన్ని అందరూ చేయలేరు పర్లోకానికి పోయినాక కూడా ఆయన సన్నిధికి ఎవ్వడు పోలేడు చాలా చిన్న గుంపు పోతుంది ఆ చిన్న గుంపు గురించి మీకు చూపించేసి వాక్యాన్ని ముగిస్తారు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పర్లవరాజ్యంలో ఏ రీతి విషయం చూపిస్తాడు అక్కడ మందిరం ఏ రీతి ఉందని చూపిస్తున్నాడు ఆ మందిరంలో గొర్రెపిల్ల మన ప్రభు ఉంటాడు ఎందుకంటే ఆ మందిరానికి ఆయననే వెలుగు అయితే గొర్రెపిల్ల దగ్గరికి మన ప్రభు దగ్గరికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్లరో అని మీకు చూపించేస్తాను పరలోకానికి వెళ్తాం కానీ మందిరంలోకి అడుగు పెట్టలేము ఎందుకు అడుగు పెట్టలేమో నేను చూపిస్తాను కొంతమంది అడుగు పెడతారు అని ఉంది వాక్యం ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలనా లేదా అనేది నువ్వు తీర్మానించుకోవాలి ఎంతమంది సేవకులకు తెలుసానా తెలియదు వాక్యం నాకు బయలుపరచబడింది నేను స్వాప్తంగా దాన్ని ఎత్తుపెట్టుకోలేదు అనేకులకు చూపిస్తున్నా మీరు కూడా సిద్ధపడండి మీరు కూడా అందులోనికి ప్రవేశించండి మందిరంలోనికి అడుగు పెట్టండి ప్రభుని కలుసుకోండి బయట ఉండద్దు పెళ్లి మీదకు పోయిన బయట ఉంటాడా లోపలికి వస్తాడా కానీ గొప్ప జనము బయటనే ఉంటారు అని ఇక్కడ ఉంది వాక్యం చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇరవై రెండవ వర్షంలో దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు సర్వాధికారి ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు చూడండి ఇప్పుడు ఇరవై ఆ పట్టణంలో ప్రకాశించినకై సూర్యుడైన చంద్రుడైనను దానికి అక్కర్లేదు ఎందుకు దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది చూడండి గొర్రెలంటే మన ప్రభువే మన ప్రభువే దానికి దీపము ఇరవై నాలుగవ శనములు దాని వెలుగునందు సంచరించు సంచరించడం అంటే అర్థమైందా సంచరించడం అంటే తిరగడం చుట్టూ మందిరపు చుట్టూ తిరుతున్నారు దాని వెలుగు ఎక్కడి నుంచి బయటకొస్తుందో ఆ మందిరానికి ఆ పట్టణానికి పన్నెండు గుమ్మబులు ఉన్నాయి అక్కడ ఉంది వాక్యం మీరు ఇంటివనక చదవండి ఈ అధ్యయనం చాలా ముఖ్యమైన అధ్యయనం ఇందులో చాలా రహస్యాలున్నాయి పర్లోకానికి బయటకి కూడా ఆశ్చర్యాలు ఉంటాయి ఏంది ఆశ్చర్యం గొప్ప జనము దాన్ని వెలుగులో సంచరిస్తున్నారు ఆ పల్లెడు గుమ్మ నుంచి వెలుగు బయట వస్తుంది గొరపిల్ల వెలుగు ఆ వెలుగు ఎంత దూరము కొన్ని మైళ్ళ దూరం పడుతున్నా ఆ మైళ్ళ దూరంలో ప్రజలందరూ తిరుగుతున్నారు సంచరిస్తున్నారు కాని వెలుగులోనికి ప్రవేశించలేకపోతున్నారు ఎందుకు చూడండి ఇక్కడ చిన్న గుంపు వారే ప్రవేశిస్తారు జనములు దాని వెలుగునందు సంచరించరు భూరాజులు తమ మహిమను దాని లోనికి దాని లోనికి తీసుకొని వత్తురు నేను ఇక్కడ వాక్యాన్ని ఆపేస్తున్నాను ఇప్పుడు మీరే దాన్ని ధ్యానించారు గొప్ప జనము లెక్కకు మించిన వారు దాని వెలుగులో బయట సంచరిస్తున్నారు కానీ భూరాజులు దాని లోనికి తమ మహిమను తీసుకుని వస్తారు ఇప్పుడు అర్థమవుతుందా ఎవరు ఈ రాజులు ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం ఇక రాజులు ఇంతవరకు ఇంతసేపు ఏ రాజుల గురించి నేను మాట్లాడుతున్నాను మీతో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాడు రాజు అన్నవాడు ఏ రీతిగా దేవుని కొరకు నిలబడగలడు తన ప్రజల కొరకు ఏ రీతిగా త్యాగపూరి సేవ చేయగలడు అటువంటి సేవకుడే భూరాజు భూమి అంటే ఈ లోకానికి సంబంధించింది ఈ లోకం అంటే మతపరమైన క్రైస్తువులకు సంబంధించింది ఈ లోకంలో దేవుణ్ణి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించేవాడే భూరాజు ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా తన ప్రజలని ఆదుకునేవాడే అసలు రాజు కాబట్టి భూరాజులు ఈ లోకంలో ఎంత శ్రమ ఉన్నా వాళ్ళ స్వార్థాన్ని మర్చిపోయి తమ ప్రజల కొరకు వాళ్ళు జీవించేవారు వారికి సువార్త ప్రకటించేవారు బందికట్లు తెంపేవారు చిరచలలో ఉన్న వారిని ఆదరించేవారు గుడ్డివారికి చూపించుపించేవారు ఆయన రెండవ రాకాల గురించి ధైర్యంగా ప్రకటించేవారు నలిగిన వారిని విడిపించేవారు వీడు విడిపించేవారు కష్టాలలో వారిని విడిపించేవారు మీరు అటువంటి రాజులుగా ఉండేవారే గొర్రె పిల్లల దగ్గరికి సన్నిహితంగా పోగలగారు ఎందుకో తెలుసా గొప్ప జనం పోలేరు గొప్ప జనము దాన్ని వెలుగులు ఎందుకు సంచరిస్తున్నారు తెలుసా అక్కడ ఉంది వాక్యం మీరు ఇంటి చూడండి ప్రతి గుమ్మం దానికి పన్నెండు గుమ్మములు మందిరానికి ఆ పట్టణానికి ప్రతి గుమ్మం దగ్గర ఇద్దరేసి దూతలు అగ్ని ఖడ్డం నిలబడింటారు అక్కడ ఎవరిని లోపలికి రానియకుండా కానీ కేవలము భూరాజులే దాని లోనికి ప్రవేశిస్తున్నారు పర్లోకంలో కూడా రెండు గుంపులు ఉన్నాయి ఇది కేవలం నేను సేవకులకు సంబంధించిన వాక్యం చెప్తాను కానీ మనకు తెలుసు అందరూ సేవకులే అందరూ యాజకులే క్రింద మాత్రాన నువ్వు అక్కడ ఉండడానికి నువ్వు గుడికి రావాల్సిందే నువ్వు కూడా ఈ సత్యాన్ని ప్రకటించాలా ఇవి అర్థం చేసుకోవాలా అనేక ప్రాంతాల్లో నువ్వు ప్రకటించాలా లేకపోతే నీకు అటువంటి ఆధిక్యత రాదు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు అని చెప్పే వాక్యం అది వాళ్ళ కానీ నాకు అది బయటపరచబడింది కాబట్టి ధైర్యంగా ప్రకటిస్తుంది గొప్ప జనము బయటనే సంచరిస్తున్నారు మందిరం బయట భూరాజులు మందిరంలోనికి తమ మహిమను తీసుకొని వస్తున్నారు గోరపడ దగ్గరికి నేను అటువంటి ఆధిక్యత కొరకు అటువంటి అవకాశం కొరకు ప్రయాసపడుతున్నాను నిస్వార్థతతోని సేవ చేయగలవా వినయంతో సేవ చేయగలవా భయభక్తులతో సేవ చేయగలవా ప్రీతికరమైన సేవ చేయగలవా ఈ విధానంగా సేవ చేసేవాడు తప్ప అందులోనికి ఎవరు పోలేడు అది ప్రవచనం ఈ ప్రవచనం నీకు బయలుపరచబడ్డాక నీకు విడుదల కలుగుతుంది ఇక మీదట నువ్వు ఎన్నడూ జీవించని విధానంగా జీవించాలా అని ప్రభు కోరుతున్నాడు ఇక మీదట ఎన్నడూ జీవించని విశ్వాసంలో నువ్వు ఇక మీదట జీవించాలా నీ విశ్వాసము మరీ అధికం కావాలి ఇక మీదట ఏ రీతిగా నువ్వు రాజులాగా జీవించాలనో ఈరోజు నేర్చుకున్నావు త్యాగపూరితమైన జీవితం రాజు తన ప్రాజల ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడు వదకు తీబడ్డ గొర్రపల్ల లాంటి జీవితం జీవించేవాడు నువ్వు కూడా ఆ రీతిగా జీవించగలవాలా అప్పుడే అటువంటి ఆధిక్యతను పొందుకోగలవు కాబట్టి కొంతసారి కళ్ళు మూసుకుందాం ప్రవ్వా ఇంతకాలం నేను ఇటువంటి విషయాన్ని నేను గ్రహించలేకపోయినాను నేను ఎవరి ఎవరి నేను నింద మోగలేను అది నా తప్పు నేను చూడకపోవడం కానీ ఈరోజు చూపించినారు ప్రవ్వా ఈరోజు చూపించినాక కూడా నేను ఆ రీతిగా జీవించడానికి నేను మీ కొరకు రాజుగా జీవించాలా మీరు రాజు ప్రవ్వా మీరు రాజులకు రాజు నేను అంతా మాకు మీరు రాజు మీరు ఏ రీతిగా మీ జీవితాన్ని త్యాగాపూరితంగా జీవించారో మేము ఆ రీతిగా జీవించాలా మీరు ఏ రీతిగా బీదలకు శుభార్త ప్రకటించారో మేము ఆ రీతిగా ప్రకటించాలా మీరు ఏ రీతిగా మీ జీవితాన్ని క్రయధనంగా పెట్టి మమ్మల్ని అందరినీ కూడుకున్నారో కూడా అదే రీతిగా మా జీవితాన్ని క్రయధనంగా పెట్టి అన్నింటిని మీ తండ నడిపించాలా ఒక మైల్ రామ్మంటే పది మైళ్ళు మేము వారి వెంబడి పోవాలా వారి మీ చేత అటువంటి సేవకులుగా అటువంటి సేవకరాలుగా అటువంటి యాచకులుగా అటువంటి రాజులుగా మనల్ని తయారు చేయండి ప్రభావ ఈ యుగము ముగించినాక పరలోకాలు పోయినాక అంతా ఆశ్చర్యంగా ఉంటుందని మీరు మాత్రం హెచ్చరించుకు గొప్ప జనము మందిరపు వెలుగు బయటనే సంచరిస్తున్నారు మందిరంలో అడుగు దూతలు వారిని రానియరు కానీ చిన్న గుంపు నిస్వార్థతతో మీ కొరకు జీవించి త్యాగపూరితమైన సేవ చేసిన ఆ రాజులే లోపలికి వెళుతున్నారు బ్రహ్మ అటువంటి ఆధిక్యత మాకు అనుగ్రహించమని ఈ యొక్క సాయంత్రం ప్రార్థిస్తున్నాను ఒకసారి ధ్యానించుకోండి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోండి ప్రవ్వా నన్ను క్షమించినయన ఇంతకాలం పని చేయలేదు ఆ పని చేయకుండా నీ కాలం ముగించుకుంటే నువ్వు కూడా వెలుగులో సంచరిస్తావు కానీ వెలుగురు పోలేవు దాన్ని క్షమించు ప్రవ్వాట్యానికి విరుద్ధంగా జీవించినాను ప్రవ్వా మన మధ్యలో డాక్టర్ చక్రవర్తి గారు అతనుంచి ప్రార్థనలు నడిపిస్తారు మనకి పరిశుద్ధుడా పరిశుద్ధు పరిశుద్ధు ప్రభా విన్న వాక్యాన్ని బట్టి మీకు మంగనా ప్రభావ అవును ప్రభా మరి మేము ప్రభా విను మాత్రమే విను వివాదం అయ్యింది మా జీవితాలు సరిచేసుకోలేక రభా మీరు దైతమించుకుభ మాకు ఇంకొక అవకాశాన్ని విడుదల ప్రభా స సర్వసత్యుల్లో ఉన్నవారి ప్రభా సర్వసత్యంలో నడిపించే దేవాన్ని పొందారు ఆ విధంగా నడిపించే ప్రభా మీతో కూడా ప్రభా మరికృత రాసే విలువ ప్రభా ఆలోకి ఆ చర్చిలోని ప్రభావ వెలుగులోని ప్రభా మమ్మల్ని నడిపింప చేయడం దేవాన్ని పొందన అంతేకాదు దాని ప్రభా మరి ప్రతమేదన మనందరికీ ప్రభా అనుభవాలు మనందరికీ దయచేయడం ప్రభా ఒక గొర్రె ఇంకో గొర్రెని ప్రభావి ఇంకొక వరిం తీసుకుని వస్తుంది ప్రభావ అదేవిధంగా ప్రభావ మేము కూడా మా సహోదరుల్ని మరి రక్త సంబంధికులని మా పండుగలని మా గ్రామస్తుని ప్రభావ మీ మార్గంలో నడిపించడానికి ప్రభావ మాకందరికీ అట్టి మరి అధికారాన్ని మాకు ఇవ్వండి ప్రభావ కాబట్టి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి దేవానికి పొందనారు ప్రభావం మీరు నడిపించిన విధానాన్ని బట్టి పొందనారు ప్రభావ ఇక మీద మా జీవితాలను ప్రభావ సరిచేసుకొని వాక్యాన్ని మనం రోజులో ఉంచుకొని వాక్యం ప్రకారం జీవితానికి మా అందరికీ అటు పడుకుంటూ మీరు అనుకరించమని చేరువెట్టిన ప్రతి ఒక్క మీరు దర్శించి మీరు మాట్లాడండి ఏసైనా నా ఉడికి సాధించుకొని